జపమంత్రములు అనేక శరీర రుగ్మతలకు కూడా సృచింపబడి ఉన్నాయి జ్వరహర లాగే తలనొప్పికి కూడా కొన్ని ప్రత్యేక మంత్రాలు చెప్పబడినాయి ప్రధానంగా పదివేల సార్లు జపించి సిద్ధి పొందిన మంత్రం తలనొప్పికి ఇరవై ఒక్క అభిమంత్రించి నీళ్లు తాగిస్తే ఎలాంటి తలనొప్పి తగ్గిపోతుంది ఓం క్షాం క్షీం క్ష ఆ అలాగే పార్సినొప్పుకి ఈ మంత్రం చాలా ఉపయుక్తమట పదకొండు వందల ఎనిమిది సార్లు ఆ పార్సినొప్పి కలుగుతున్న వ్యక్తికి పేరు చెప్పి కుంకుంపు రాసిన ఆ రసముతో చెవి కట్టవలను అలాగే ఈ మంత్రాన్ని ఈ విధంగా పఠించాలి ఓం ఉదితో భగవాన్ సూర్య పద్మాక్ష వృక్షగేత బే ఆదిత్యశ ప్రసాదేన ఆముక ఇక్కడ మనం పేరు చెప్పవలసి ఉంటుంది స్వార్ధాటం అలాగే కడుపు నొప్పికి పదివేల సార్లు పఠించవలసిన మంత్రం ఓం ఇటిమిటి భస్మంకరి స్వాహ కడుపు నొప్పు కలిగిన వాళ్ళకి ఇరవై ఒక్క మార్ల అభివంత్రణ చేసి నీళ్లు తాగించాలి తలనొప్పికి చెప్పబడిన మరి మంత్రం ఇది నూటెనిమిది సార్లు సిద్ధి కలుగుతుంది ఇరవై మార్ల అభివంతణ గావించి నీళ్లను తాగించాలి ఓం కపాలాయ కపాలాయ మహి సినీ సీని మహిష కరామా సాహి భీమా ఉతారీబాన ప్రచండ వీరికి శక్తి పునర్నాయీ అలాగే కామెర్లు కలిగినప్పుడు ఈ సిద్ధమంత్రమును ఉపయోగిస్తారు పదివేలు సార్లు జీపించడం సిద్ధి కలుగుతుంది ఇరవై మార్లు అభిమంత్రణ నీలం తాగించడం ప్రయోజనం రామ ్రీ రు రై రౌ రహస్వా